పరిశుధ్ర ప్రేమ దేవా కృపల తండ్రి దేవాయేశు ప్రభానికి వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత పరిశుద్ర సర్వశక్తి మంతుల సర్వాధికారినికి వందనం లేదండి జీవం వల్ల దేవానికి వందన ప్రభ దేవ మా కొరకు ప్రభ మీరు శిల్వా రక్తం కలిసిన గొప్ప దేవానికి స్తోతం నీకే వండి దేవాయేసూ ప్రభ ఎవ్రీడే కూడా ప్రభా దీవ ప్రభావ కంటి పాప వల్ల ప్రభ దాచి కాపాడుతున్న గొప్ప దేవానికి నువ్వు ఎప్పుడైతే శివ మరణం పొందినవదండి నీ యొక్క మంచితనాన్ని ఈ లోకంలో విడిచి వెళ్లిపోయిన ప్రభా దేవాత ప్రభా యొక్క మంచితనం పట్టుకున్న వారు ప్రభ ఎంతో మంది ప్రభ మరిన్ని రాజ్యంలో ఉన్నారు ప్రభా దేవాత ప్రభావ పెద్ద ప్రవక్తులు చిన్న ప్రవక్తులు అప్పసులు వీళ్ళందరూ కూడా ప్రభావ నీ సన్నిధిలో ప్రభావ ఎంతో సంతోషంగా ఆనందంగా యుగ వరకు ఉన్నారు ప్రభా అదే రీతిగా ప్రభా మేము కూడా జీవించడం మాకు సహాయం అనుగ్రహించంతుంది నీ యొక్క మంచితనం ఈ ప్రభా ఈ యొక్క లోకంలో వదిలేదు కాబట్టి ప్రభా నీ యొక్క మంచితనం ప్రభా మేము అందరం పట్టుకుని నడుచుకున్నకు సాయం అనుగ్రహించని ప్రభావ దేవాస ప్రభావ మరి నీ యొక్క గుణగలను మాకు అనుగ్రహించని ప్రభావ మీ బిడ్డలమై ఉండగా ప్రభావ నీ యొక్క గుణగలను మాకు అన్నుగ్రహించని ప్రభావ మేము నడుచుకున్నట్టు ప్రభా మా జీవితాలు సరదీదుమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయస ప్రతిదీ మేము ప్రాక్టీసింగ్ లో పెట్టాన ప్రభా విన్న వాక్యం వదలకుండా ప్రభా ఆ విన్న వాక్యం మా రుద్ర మేము రాసుకోవాలి తండ్రి దేవ ప్రతి వాక్యాన్ని కూడా ప్రభా మేము పాటించటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థం తండ్రి దేవన్నీవే మాకు తోడై నడిపించండి ప్రభా దేవాసప్రభ మేము పైన వాటిని వెతుకుటకు మాకు ప్రభా యొక్క శక్తిని యొక్క బలము మాకు అనుగ్రహించమని ప్రార్థిష్టం తండ్రి దేవాయసూప ప్రభ మాతిక్రమం అన్నింటినీ కూడా ప్రభా క్షమించి వేసి ప్రభా దేవాస ప్రభా యథార్థత హృదయం మాకు హృదయం చేత ప్రభాన్ని స్స్తుతించి ఆరాధించాలి ప్రభా విరిగి నలిగిన హృదయం మాకు అనుగ్రహించమని ప్రార్థిష్టం తండ్రి దేవాయసభ నువ్వు ఎట్లయితే ప్రభావ మా కొరకు ప్రార్థించడం తండ్రి ఆ యొక్క గెచ్చమని తోటలో ప్రభా దేవాయ ప్రభ మరి నన్నిటిని కూడా ప్రభా రక్తంగా మార్చబడింది ప్రభా మేము కూడా ప్రభ అంత భారంగా మేము ప్రార్థించాల ప్రభా ఒక్కొక్క ఆత్మ కోసం మేము ప్రార్థన చేసేటప్పుడు ప్రభావ మాకు సహాయం అనుగ్రహించండి ప్రభా దేవా ప్రభా నీ కెళ్ళకెళ్ళని వందనాలు కృతజ్ఞతాస్ చెల్లించుకుంటున్నాం ప్రభా అదే రీతిగా ప్రభా మన పాట ద్వారా మీరు మయమ పొందండి వాక్కు మీరు మాతో మాట్లాడింది ప్రభావ ఆదివంతం ప్రభా మీరే తోడే నడిపిస్తారని ఈ యొక్క పరిశుధాత్మ చిత్ర నిర్మింపు దయచమని ఏ చూకృష్టి నా మూలు ప్రార్థిస్తున్నా తండి బ్రదర్ ప్రభు ఏస్తూ నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతాము నే నిన్ను చూడ ప్రభు యేసు నక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను జూడ అల్ఫయు నీవేమే గయ్యు నీవే అల్ఫయయువే ఓ మే గైయు ప్రభు నా రక్షక నొసగు కనులు నాకు నిరతామునే నిన్ను చూడం ప్రభు ఈసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడం ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసు ప్రియమైనస్వరూపము ప్రియుడైన యోహాను పద్మాసులు ప్రియమైన యేసు నిస్వరూపము ప్రియ మారజుచి బహుధన్యుడయ్యే ప్రియ ప్రభుని చుడనిము ప్రియమా రాజుచి బహుధన్యుడై ప్రియ ప్రాభు నిన్ను చూడ ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతాము నే నిన్ను చూడ ప్రభు ఏసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా లెక్కాలేని మార్లు పడిపోతీ దిక్కులేని వాడని నైతిని లెక్కాలేని మార్లు పడిపోతని దిక్కులేని వాడని నైతిని చక్క జసి నా నేత్రాలు దేరచి గ్రక్కు న నిను చూడ నిమ్ము చక్క నా నేత్రాలు దేరచి గ్ర నా నిన్ను చూడ ప్రభు ఏసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ ప్రభు ఏసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ ఎరిగి ఎరిగి నే చెడిపో ఏ గాయము రే పీతి ఎరిగి ఎరిగినే చెడిపోతినీ ఏ గాయము రే మోసపోతి నేను దృష్టి దొలగి దాసుడా నను చూడనిమ్ము మోసపోతి నేను దృష్టి దొలగి దాసు నను చూడనిమ్ము ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతాము నే నిన్ను చూడ ప్రభు యేసు నక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడం ఎందారే సుని వైపు చూచదరు పొందేదారు వెల్గుము కమునా ఎందారే సుని వైపు చూచదరు పొందేదారు వెల్గుకమునా సంది ఎంబూ లేక సంతోషించు ముందుకు పరుగెత్తూరు సంధి ఎంబూ లేక సంతోషించు ముందుకు పరుగెత్ ూరు ప్రభు యేసు నక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను జూడం ప్రభు ఏసు నక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను జూడం విశ్వాస కర్త వోసు ప్రభు కొనసాగించు వాడేసు ప్రభు విశ్వాసకర్త ఓయేసు ప్రభు కొనసాగించు వాడేసు ప్రభు వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగె నేర్పు వినయాముతో నేను నీ వైపు చూచు విసుగాక పరుగెత్త ప్రభు యసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడం ప్రభు ఏస్తున్న రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడం కంటికి కనబడని వెన్నీయో చెవికి వినబడని వెన్నీయో కంటికి కనబడని చెవికీ వినబడని వెన్నీయో హృదయ గోచరముకాని వెన్నీయో సిద్ధ పరచితి వనకై హృదయ గోచరముకాని వెన్నయో సిద్ధ పరచితివ నా కై ప్రభు ఏసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడం ప్రభు ఏసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను జూడం భోగాల పై నా నేత్రాలు సోకాండు నట్లు కృపజూపుకా భోగాలపై నా నేత్రాలు కుండు కృపజూపుము నీ మహిమ దివ్య స్వరూ పామును నిండారనను చూడనిము నీ మహిమ దివ్య స్వరూపామును నిండారనను చూడనిము ప్రభుయేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడం ప్రభు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ అల్ఫయు నీవే మేగయు అల్ఫయు నీవే మేగయువి ప్రభు ఏసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడ ప్రభు ఏసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నేను నిన్ను చూడ అల్లెలి ఆ ప్రైజ్ లోంక్ యూ ప్రధాప్ స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్పదేవాసయా మహానదురానికి వందన తీస్త్రాలు ప్రభా దయానికి వేస్తే తీస్త్రాలు నాయనకాశములు మా ఆశాషములు ప్రభా ఎన్నో పట్టజాల ఉన్నాయరుశురానికి వేస్తే తీస్త్రాలు ప్రభా వందన చెల్లించుకుంటున్నాను ప్రభా ఎసరా ప్రభా ఈ పాదమ్మకు ప్రార్థించుకుంటున్నాయి అని వాక్యం ధ్యానించుకోవటానికి ప్రభా ఏ సన్నిధిలో ఉన్నాము ప్రభా ఏసేరే వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి గొప్ప దేవానికి వమ్ము నాకు ప్రభా మా తలంపులు మా ఆలోచనలు తప్పిదేమే రాజా అయ్యా మీరు మీరు మాట్లాడండి మా తలంపులు మాలోచన కొట్టి వేసి మీరే మీ ఆత్మ నడిపింపదై చేసి వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని ఏసుక్రీస్తు నామ ప్రార్థించి తండ్రి ఆమె కీర్తనలు గ్రంథం నూట ఇరవై ఐదు కీర్తన చదువుకున్నాం యహోయందు నమ్మికు నిత్యము కదలక సీయోను కొండవలే ఉందరు యహో ఎందు మనం నమ్మిక నిత్యము కదలక నిత్యము నిలిచి సీయోను కొండవలే ఉంది దేవుని మనం నమ్మి దేవుని ఎందు మనం నమ్మి ఉంచినాం కాబట్టి నిత్యము నిలుచూసి అను కొండవలే ఉందరంటున్నారు ఎరుశులేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు ఎగోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండను ఎరుసలేము ఎరుశలేము పట్టణం చుట్టూ ఏమున్నాయంటే పర్వతాలు ఉన్నాయంట ఎరుశులేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు ఇది మొదలుకొని ఎగోవా తన ప్రజ నిత్యము తన ప్రజల చుట్టూ ఉండదు దేవుడు మన చుట్టూ ఎప్పుడు నిత్యం మనతో ఉన్నాడు కాబట్టి మనం నిత్యము కదలక సీ అనుకుండవలే మనం ఆయనలో స్థిరపడి ఉన్నాం నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండున్నట్లు భక్తిహీనుల రాజతండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు నీతిమంతులు పాపం చేటకు తమ చేతులు చాపుకున్నట్లు భక్తిహీనుల రాజకారణము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు ఎప్పుడు నీతిమంతులు మంచిగా ఉన్న మంచిగా ఉన్నా కానీ సైతాను భక్తిహీనులలో జరబడి ఏదో ఒక విధంగా వాళ్ళు పాపంలో పాపం చేయాలని ఏదో విధంగా వాళ్ళు పాపంలో రావాలని పాపం చేయాలని చూస్తుంటది అయితే దేవుడు అంటున్నాడు భక్తిహీనుల రాజతన్నము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు అయ్యే సైతాన్ గాని భక్తిహీనులు మనమిన మీద ప్రభుత్వం చేయకుండా దేవుడు మయన రెక్కల కింద మనల్ని భద్రపరుస్తాడనమాట ఎగోవా మంచి వారికి మేలు చేయను యథార్థ యథార్థ హృదయలకు మేలు చేయను తమ వంకర త్రోహలు వారిని పాపం చేయు వారితో కూడా ఎగోవా కొనిపోవు ఇస్రాయల్ మీద సమాధానం ఉండి కాకు ఎగోవా మనిషి వారికి మేలు చేయము దేవుడు ఎప్పుడు కూడా ఆయన బిడ్డలను ఆయన భక్తులను విడువడు వాక్యము ఉంది తీరు కోమేలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము కోమేలకు రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్ప వచనంలో ఉంది ఇట్లుండగా ఏముందుము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వినదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమున మనకు అనుగ్రహించు ఇట్లుండగా ఏముందుము దేవుడు మన పక్షము మనందు మన పక్ష ముందుండగా మనకు విరోధి ఎవడు దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఏ సైతాన్ని కూడా ఏది కూడా మనల్ని ఏమీ చేయలేదు నిత్యము నిలుచు సిను కొండవలే మనం ఉంటామంటాడు దేవుడు మన పక్షంగా ఉండాల అందుకే యోహన్ స్వార్త అంటాడు నా ఎందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో ఏది అడిగినా కూడా నామమున నేను చేస్తాను అంటాడు ఇంకా ఇష్యాల కూడా అంటాడు వారి వేడు కొరక మునిపే వారు తలంపులను నేను ఎరిగి ఉన్నాను అంటాడు ఇంకా అడుగు అడుగు వాటి కంటేనూ కూడా అత్యధికంగా ఇచ్చే దేవుడు ఇచ్చే దేవుడై ఉన్నాడు అందుకే అంటాడు దేవుడు మన పక్షం మనకు విరోధి ఎవడు మనల్ని మనము పరీక్షించుకోవాల దేవుడు నా పక్షమున ఉన్నాడు కాబట్టి నాకు నిరోధి ఎవడు నేను దేనికి కీర్తనలు అరవిరుండ కీర్తనలు కూడా అంటాడు ఎహోవా నాయోవా నాకు బలమై ఉన్నాడు నల్లు నన్నేమి చేయగలరు ఏది కూడా ఎవరిని కూడా ఏది కూడా ఏం చేయలేదు యహోశ్వాత కూడా యహోశ్వా కూడా అంటాడు యహోశ్వాలో నీ వంటి వారు ఎవరు నీ ఎదుట ఎవ్వరూ నిలవలేరు అలలియా నేను నీకు తోడై ఉన్నాను కనుక మోసకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటాను నీ ఎదుట ఎవ్వరు నిలబడలేరు అంటాడు ఎందుకు దేవుడు మోస పక్షంగా ఉన్నాడు కాబట్టి ఆయన ముందు ఎవరు కూడా నిలబడలేరు అందుకే వాక్యము రోమిల్స్ రక్షణ పత్రికలో చూస్తున్నాము దేవుడు మన పక్షం ముందు మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వినితీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు ఆయన సొంత కుమారుడు ఆయనే కుమారుడు ఆయనే తండ్రి అయినాడు కుమార్ తండ్రిగా పల్లోకంలో ఉన్నాడు కుమారుడుగా ఈ లోకానికి వచ్చిండు ఆయన మన కొరకు వచ్చిండు ప్రాణం పెట్టిండు ఆయన ప్రాణమే మన పెట్టిండు తను తాను రిక్తునిగా చేసుకొనిండు తన సౌందర్యమంతా మనకి ఇచ్చిండు ఆయన రక్తము ఆయన శరీరము ఆయనలో ఏమి లేదు మొత్తము సమస్తము మనకిచ్చిండు ఆయనతో పాటు సమస్తం మనకి సమస్తమును ఎందుకు అనుగ్రహింపడు అని దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు నీతిమంతులుగా తీర్చివాడు దేవుడే దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళ మీద నేరము మోపువాడు ఎవడు అంటుంది నీతిమంతులుగా తీర్చి దేవుడే మనల్ని నీతిమంతులుగా తీర్చివాడు దేవుడే శిక్ష విధించివాడెవడు చనిపోయిన యేసు క్రీస్తే అంతేకాదు మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడిపాశ్వ మందు ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం చేయవాడును క్రీస్తు ప్రేమల నుండి మనలను ఎడబాకువాడు ఎవడు క్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను పడ్డమైనను మనలను ఎడబాపున అని అంటున్నాడు దేవుని వాక్యం మనల్ని నీతిమంతులుగా తీర్చివాడు దేవుడు దేవుని చేత పేర్పరచేవాడు వారి మీద నేరము మోపువాడు ఎవడు శిక్ష విధించివాడు ఎవడు చనిపోయినా ఏసుక్రీస్తే కాబట్టి మృతుల నుండి లేచిన లేచిన వాడును దేవుని పురిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేయువాడును ఆయనే కాబట్టి మనం దేని గురించి కూడా మనము చింతపట్టడానికి వీల్లేదు క్రీస్తు ప్రేమల నుండి మనల్ని ఏది కూడా ఎడబాపలేదు శ్రమైనా కానీ బాధ అయినను హింస అయినా కరువైనా తగ్గమైనను మనలను ఎడబాపున అంటుంది క్రీస్తు ప్రేమల నుండి మనల్ని కింద ఉంది ఇరవై ఇరవై తొమ్మిదో వచ్చినం ముప్పై మనలను ప్రేమించి వాణి ద్వారా మనలను వీటన్నిటికలో అత్యధిక విజయము పొందుచున్నాము మరణమైనను జీవమైనను దేవదూతులైన ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవి అయినను అతికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనానో మనలను మన ప్రభు అయిన క్రీస్తు చేసు ప్రేమ దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూడిగా నమ్ముచున్నాం ఏది కూడా దేవుని ప్రేమల నుంచి మనల్ని ఎడబాప నేరవు కాబట్టి మనము ఈ లోకంలో మనము యాత్రికులంగా ఉన్నాం కాబట్టి ఇంకా మనము దేవునేందు నేను లేనంత కాలం మీరు భయంతో గడుపుతా మీ సొంత రక్షణను కొనసాగించమంటాడు ఆ పోస్ట్ అయిన పౌరు ఇంకా ఇర్మియా అధ్యాయం ఇర్మియా ఇర్మియా పదిహేడో వచనం ఇర్మయా పదిహేడో అధ్యాయము ఏడవ ఐదో వచనంలో అంటడు ఎగోవా సెలవిచ్చుచున్నాడు నర్లను ఆశ్రయించి నర్ల శరీరులను తనకు ఆధారముగా చేసుకొని తన హృదయములను ఎగోవా మీద నుండి తొలగించుకుని వాడు వాడు ఎడార్లోని అరుహ వృక్షము ఉండును మేలు అది వానికి కనబడదు వాడు అడవిలో కాలిన నేల ఎందు నిర్జీవమైన చవిటి చవిటి భూమి ఎందును నివసించను ఎవోవాను ఎహోవ ఇలాగ సెలవుచ్చుచున్నాడు ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొని తన హృదయము ఎహోవా మీద నుండి తొలగించుకుని వాడు చాపగ్రస్తుడు చాలా కష్టాలు వచ్చినప్పుడు ఏదన్నా ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు మనుషుల వైపు చూస్తుంటారు వాళ్ళు సహాయం చేస్తారు వీళ్ళు సహాయం చేస్తారు మా బంధువులు సహాయం చేస్తారు అని మనుషుల్ని ఆధారం ఇంకా దేవుని ప్రేమల నుంచి తొలగిపోతా దేవుని మీద విశ్వాసం నుంచి తొలగిపోతా వాళ్ళ మీద ఆశ్రయిస్తారు వాళ్ళు చేస్తారంటే ఇస్తాం ఇస్తాం అని చెప్పి చేతులు మా కాడ దొరకవు మా దగ్గర లేవు అని చెప్పేస్తారు అయితే అలా తన మా శరీర మీద శరీరులను తనకు ఆధారంగా చేసుకొనొచ్చు తన హృదయములను దేవుని యొద్ నుండి తొలగించుకొని వాళ్ళు శాపగ్రస్తురంట వాళ్ళు ఎడార్లో అర్హా వృక్షం వలే ఉంటారు మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు అయితే ఇక్కడ యహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు యగోవానికి ఆశ్రయంగా ఉండును వాడు జలముల యొద్ నాటబడిన చెట్టు వలె ఉండును అది కాలువలు ఓరును దాని వేళ్ళు కన్నును వేట కలిగినను ఎట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా ఉండును వర్షం సంవత్సరమున చింతనందదు కాపు మానదు ఆశ్రయించిన నరుడు ధన్యుడు దేవుణ్ణి మనం ఆశ్రయించడం కాబట్టి మనం ధన్యులం ఎప్పుడు కూడా మనుషుల మీద డబ్బు మీద ధనం మీద ఆశ పెట్టుకోవద్దు కానీ అలా ధనం మీద మనం ఆశ పెట్టుకుంటే ఈ ధనం ఉంది ఈ ధనం నన్ను రక్షిస్తుంది ఈ డబ్బులు ఉన్నాయి ఈ డబ్బులు నాకు నాకు ఆపత్ నాకు ఆశ్రయంగా నా ఆదుకుంటే అనుకుంటే నువ్వు చాపగ్రస్తుడు అని అంటు వాక్యము చదవిస్తుంది వా చాపగ్రస్తుడు అవుతారండి కానీ ఎగోవాని మీద ఆశ్రయించి నరుడు ధన్యుడు అంట యగోవనికి ఆశ్రయంగా ఉండును ఎందుకంటే వాడు జీవం గల దేవుణ్ణి కాబట్టి ఆయన ఆశ్రయంగా ఉండును వాడు జనముల యొద్ నాటబడిన చెట్టు ఉండును అది కాలువలు ఓరును దాని వేళ్ళు తనును వేట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా ఉండను ఈ చెట్లు నీళ్లు కాలువలు పాడతా ఉంటాయి ఆ పక్కన చెట్టు ఎట్లా ఉంటదో పచ్చగా ఉంటదో అలా ఎహోవాను ఆశ్రయించిన అలా పచ్చగా ఉంటారంట వాళ్ళు జలముల వద్ద నాటబడిన చెట్టు ఉండును అది కాలువలు ఓరను తన వేళ్ళు తనను వేట దానికి భయపడదు దాని ఆకు పచ్చగా ఉన్నను వర్షం లేని సంవత్సరమున చింతనొందదు కాపు మానది ఒకవేళ నీకు జాబ్ లేకపోయినా ఏదన్నా సమస్య ఉన్నా కానీ ఆ చెట్టు ఆశ్రయించింది కాబట్టి అది వర్షం పడకపోయినా కూడా అది చింత నొందదంట ఏగో మనం కూడా చెట్టు అంటే మనమే కానీ దేవు దేవుళ్ళ మనం ఉంటే పచ్చగా ఉంటము ఏది లేకపోయినా కానీ వర్షం లేని సంవత్సరం చింతన ఉండదు కాపు మానదు మనకు ఈ లోకం నుంచి ఎటువైపు నుంచి సహాయం రాకుండా మనకు పై నుంచి సహాయము మనకు దొరుకుతుంది ఏసుప్రభుని మనం ఆశ్రయించినాం కాబట్టి దేవుడు మనకు తప్పకుండా సహాయము మనకు దొరుకుతుంది మనం ఎప్పుడు కూడా చక్కగానే ఉంటాం రెండో దిన వృత్తాంతములు రెండో దిన వృత్తాంతములు పదమూడు అధ్యాయం మొదటి దిన దిన మొదటి దిన వృత్తాంతములు పదమూడో అధ్యాయము పద్నాలుగో వచ్చిన దేవుని మందసము ఉభయ ఇంటిలో అతని కుటుంబము మూడు నెలలు ఉండగా ఎహోవా ఉభదేదము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించను దేవుని మందసము దేవుని మందసము ఉభయదేదము ఇంటిలో ఉండగా అతని కుటుంబము మూడు మూడు నెలలు ఉండగా ఎహోవా ఉభదేదము ఇంటి సొత్తంతటిని ఆశీర్వదించను యహోవా మందసము అంటే యశు ప్రభు యసు ప్రభు ఆయన ఇంట్లో ఉభయదం ఇంట్లో మూడు నెలలు దేవుని మందసం ఉంటే ఆ ఇంటి వారందరినీ ఆయన స్వత్ దేవుడు ఆశీర్వదించిండ అనుదినము మనము ఆయనకి ఇష్టలుగా మనము ప్రభు పాదాలు వద్దాం మనము ఆయన ఆయన కురప మనం కనిపెట్టుకుంటూ ఆయనకు నమ్మకంగా మనం ఉంటే దేవుడు మనలో ఉభయ దగమును మూడు నెలలు ఆశీర్వదించింది దేవుడు మనను నిత్యము ఆశీర్వదించి దేవుడై ఉన్నాడు కీర్తనలు ఇరవై మూడులో కూడా అంటాడు సావిధ మహారాజు కూడా కీర్తనలు ఇరవై కీర్తన నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును ఆరోధ్యా ఇరవై మూడు ఆరులు నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము నేను ఎహోవ మందిరములో నేను నివాసము చేసేదను నేను బ్రతుకు దినములన్నీ కూడా మనం దేవుని ఎందు ఉన్నాం కాబట్టి ఇంకా కీర్తనలు అంటాడు దేవుడు కాగల జనులు ధన్యులు ఆయన వారికి ఆశ్రయంగా ఉండు దేవుడు ఎహోవా ఏసయ్యా మనకు దేవుడు అయింది కాబట్టి మనం బ్రతుకు దిన ఆయనను మనము ఆశ్రయించి అను దినము మనము ఆయన దగ్గర మొర ప్రార్థన చేసుకుంటూ ఆయనను వెంబడిస్తుంటే వాళ్ళ జీవితాల్లో బ్రతుకు దినములన్నీయు కృపయు క్షేమములే వెంటవచ్చులు కృప అంట ప్రతి కృపయే ప్రతి కూడా క్షేమములే నా రుపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము నేను యహో మందిరంలో నేను నివాసము చేసేదను ఇంకా శాంతికరమైన జలముల యొక్క ఆయన నన్ను నడిపించుచున్నాడు తన నామంను బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమును ఆయన చేదీర్చున్నాడు శాంతికరమైన జలముల యొక్క మనల్ని నడిపించి దేవుడై ఉన్నాడు నా ప్రాణమును ఆయన సేద తీర్చు దేవుడ ఉన్నాడు నా తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించు దేవుడ ఉన్నాడు మనం బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా కృపాక్షేమములే నా వెంట అయితే రెండో దిన వృత్తాంతములు అయితే ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు రెండో దిన వృత్తాంతములు పదిహేను అధ్యాయము మొదటి ఆ కాలమున దేవుని ఆత్మ ఉదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా అతడు ఆశాను ఎదుర్కొనబోయి ఇలాగూ ప్రకటించను ఆశా యోధావార్లారా విన్యానీలారా మీరందరూ నా మాట వీణుడి యహోవా మీరు ఎహోవ పక్షపు వారైనడలా ఆయన మీ పక్షముగా ఉండును మీరు ఆయన యొక్క విచారణ చేసినడలా ఆయన మీకు ప్రత్యక్షమవును మీరు ఆయనను విసర్జించినడలా ఆయన మిమ్మను విసర్జించును నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇస్రాయేలీలకు లేకుండా పోవును తమ శ్రమలయందు వారు ఇస్రాయేలు దేవుడైన ఎహోవా యుద్ధకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను ఆ కాలంలో దేవుని ఆత్మ ఒదేదు కుమారుడైన అజర్యం మీదికి రాగా ఆశ ఆయనను ఎదుర్కొనబోయి ఇలాగూ ప్రకటిస్తున్నారు ఆశా యుధవార్లరా వెన్యమీనులరా మీరందరూ నా మీరందరూ నా మాట వినుడి మీరు యహోవా పక్షపు వారైన ఎడలా ఆయన మీ పక్షంగా ఉండును మీరు ఆయన యొక్క విచారణ చేసినడలా ఆయన మీకు ప్రత్యక్షం అగును మీరు దేవుని పక్షంగా ఉంటే దేవుడు మీ పక్షంగా ఉంటాడు మీరు ఆయన యొద్ విచారణ చేసినడలా ఆయన మీకు ప్రత్యక్షం మీరు ఆయనను విసర్జించిన ఆయన మిమ్మల్ను కూడా విసర్జించును నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇస్రాయేలీలకు లేకుండా పోవును కానీ నిజమైన దేవుడై కొంతకాలము వాక్యము కనుమరు కొంతకాలం కొంతకాలం తర్వాత దేవుని వాక్యం కూడా ఉండదనమాట దేవుని సేవకులు కూడా నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైన ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇస్రాయేలీలకు లేకుండా పోవును తమ శ్రమయందు వారు ఇస్రాయేలీ దేవుడైన యువ యోద్ధ మల్లుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను ఆ కాలములలో దేశస్తులు దేశముల కాపురస్తుల అందరిలోనూ గొప్ప కల్లోలము కలిగేను కనుక తమ పని బాటలను చక్కబెట్టుకున్నటకై తిరుగు వారికి సమాధానము లేకుండను ఆ కాలములో ఆ కాలము ఆ కాలము ఉన్నప్పుడు దేశ కాపురస్తుల గొప్ప కల్లోలము కలిగాను ఇప్పుడు కూడా ఆంతా బిజినెస్ బిజినెస్ అని దేవుణ్ణి అసలు వెతకటం లేదు ప్రార్థ ప్రార్థన చేయటం లేదు ఎప్పుడు పొద్దున్నే పోతారు ఇంకా దేవుని దగ్గర చాలా లేటుగా వస్తారు దేవుని దగ్గర విచారణ చేయటం లేదు దేవుని దగ్గర ప్రార్థన చేయటం లేదు కాబట్టి వాళ్ళకి ఏమొస్తుందంటే గొప్ప కల్లోలం కలిగేను తమ పని బాటలను చక్కబెట్టుకున్నటకై తిరుగు వారికి సమాధానం లేకుండేను వాళ్ళు దేవుల్లో వెతకుండా లోకంలో పని బాటలను చూసుకుంటారు కాబట్టి వాళ్ళకు సమాధానం లేకుండేను దేవుడు దేవుడు జనములను తగల విధములైన బాధలతో శ్రమపరిచను కనుక జనము జనమును పట్టణము పట్టణమును పాడు చేశాను దేవుడు జనములను ఏం చేస్తుందంట సకల విధములైన బాధలతో శ్రమపరిచిన కనుక జనము జనము జనమును పట్టణము పట్టణమును పాడు చేశాను కాక మీరు బలహీనులు కాక ధైర్యం మీ కార్యము సఫల మీరు బలహీనులు కాక దేవు మీ కార్యము సఫలం మగు అంటున్నారు ఇంకా మీ పట్టణము మీ స్థిరమైన పట్టణము మీకు ఇక్కడ లేదంటాడు ఆ పుస్తలోనే పావులు చేతి పని కాక చేయబడిన పట్టణము తరలోక పట్టణం మనకు మనము దాని కొరకు మనము పిలువబడినము అని అంటాడు మనం ఈ లోకంలో యాత్రికులుగా రెండో కోరింది ఐదో అంటాడు భూమి మీద మొదటి వచనం భూమి మీద మన గూడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడదము కాబట్టి పరలోకం వచ్చు పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపై ధరించుకొని ఆపేక్షించు దీనిలో ములుగుచున్నాము ఈ గుడాలంలో నున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము ఇది తీసివేయబలన్నీ కాదు కానీ మరియు మర్మమైనదియుమైనది జీవము చేత మ్రింగివేయబడినట్లు దీని నిమిత్తము మనము సిద్ధపరుచుకుని దేవుడే దీని నిమిత్తం మనల్ని సిద్ధపరచువాడు దేవుడే ఆయన తన ఆత్మలను ఆత్మలను సంక్షకరములను మనకు అనుగ్రహించు ఉన్నాడు వెలిచూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకుంటున్నాం గనుక ఈ దేహంలో నివసించున్నంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియో ఎల్లప్పుడూ ధైర్యం ఇట్టి ధైర్యము కలిగి ఈ దేహము విడిచి ప్రభువు నద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం ఎందుకంటాడు భూమి మీద ఈ గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి కాక దేవుని చేత కట్టబడినది నిత్యము నివాసము ఆలోకం మనకున్నదని ఎరుగుదు ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా మనకు దేవుడు కట్టించిన ఇంట్లోనే మనము ఉంటాం ఈ ఇల్లు ఇక్కడే ఉంటది కానీ మనం పరలోకము పరలోకంలో మనకు ఉన్నదని మనం ఎరుగుదాము దేవుని చేత కట్టబడిన నిత్య నిత్యమైనది నివాసము మనకు పరలోకంలో ఉన్నదని మనం ఎరుగుదాం కాబట్టి మనం దిగంబరులము కాక దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారంగా కనబడును అయితే ఇర్మియాలో ఇర్మియా మనకు ఆ పర్లోక పట్టణం ఉంది కాబట్టి మనం దాని కొరకు మనము సిద్ధపడుతున్నాం ఇర్మియా తొమ్మిదో అధ్యాయము పదిహేడో వర్షణంలో సైన్యంలోకి అతిపోతీ యహోవా ఇలాగ సెలవుచ్చుచున్నాడు ఆలోచించుడి రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపిడి తెలివిగల స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపిడి మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కన్నుల రెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వాళ్ళు మనకు రోదన ధ్వని చేయవలను మనము వలసపోతిమే సిగ్గు వారు మనని నివాసములను అడగొట్టగా మనము దేశము విరవలసి వచ్చనే అని సీఎనులో రోదన ధ్వని వినబడుచున్నది స్త్రీల ఎవో మాట వినుడి మీరు శవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి మీ కుమార్తెలకు రోదనం చేయ నేర్పుడి ఒకరికొకరు అంగళార్పి విద్య నేర్పుడి సైన్యంలో కాతిపతి గోవా ఇలాగ సెలవు ఆలకించిడి రోదనము చేయు స్త్రీలను కనుకొనుడి వారిని పిలువనంపుడి తెలివిగల స్త్రీలను కనుకొనుడి వాళ్ళను పిలువనంపుడి అంటున్నాడు మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగా మన కన్నుల రెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి రోదన ధ్వని చేయవలను మీ పిల్లలకు అంగలార్పు విద్య నేర్పుడు ఇంకా ఇరవై ఒక్కట్లు అంటుడు వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములలో యవనులు లేకుండాను వారిను నాశనం చేయటకై మరణము వారి కిటికీలను ఎక్కుచున్నది వారి నగరుల్లో ప్రవేశించున్నది కాబట్టి మనము మెలుపుగలిగి ప్రార్థనలో మనము అందరి గురించి అంగళార్పు ప్రార్థన అందరి మనము రోధనతో ప్రార్థన చేయాలంటుంది అందుకే యేసు ప్రభు అంటాడు చిన్న పిల్లలది పర్లోక రాజ్యము ఒక చిన్న బిడ్డని నిలబెట్టి ఈ బిడ్డ మీరు ఉంటేనే మీరు పర్లోక రాజ్యము పోతారని చిన్న పిల్లలు ప్రతి దానికి ఉంటారు ఏది కావాలన్నా ఏడుపుతో స్టార్ట్ చేస్తారు అది పొందిందాకా వాళ్ళు ఏడుపు ఆపరు బట్ ఏది కావాలన్నా కూడా వాళ్ళ ముందు ఏడుస్తారు ఫస్ట్ సైడ్ అడుగుతారు ఇయకపోతే ఇంకా ఏడుపుకి మొదలు పెడతారు అలాంటి చిన్న పిల్లల లాగా మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో మనము అడిగినప్పుడు అలాంటి పిల్లలు ప్రతి ఒక్కటి కూడా చిన్న పిల్లల మనం అడిగి పొందుకోవాలని దేవుడు మీరు చిన్న పిల్లల వలె ఉంటేనే మీరు పర్వక రాజ్యంలో ప్రవేశిస్తారు అన్ని దేవుడు తన వాక్యం ద్వారా వాక్యంలో మనకు రాయబడింది అందుకే దేవుడు అంటారు అంగలాతు మీ కుమార్తెలకు అంగలాపు విద్య నేర్పుడి మీ కుమార్తెలకు రోదనను చేయ నేర్పుడి ఒకరికొకరు అంగలాపు విద్య నేర్పుడి చిన్న వాక్యం దేవుడు దీవించిన గాకూస్టర్ సిస్టర్ ప్రభా పరిశుద్ధుడా నాయన వందనాలు రాజ్యం పర్లో కుప్తండి పరిశుద్ధుడా ఏసానికి వస్తూ తీస్తూత్రాలు నాయన ఎంత సమయం ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు ప్రభా వస్తు తీస్తూత్రాలు మీరు మాకు ఈ కృపను బట్టి మీకు వందనాలు వేసే ప్రభావ మీ వాక్యం ధ్యానించుకున్నాం ప్రభా ఏసాల్లోకమంత ప్రభా అయా వాళ్ళ కల్లో వాళ్ళ కల్లోలంగా ఉందంటున్నాం మీరు దైవ ధైర్యం మగించిని మీ కార్యం సఫలం అవును అంటున్నాడు అయా యో ఎందు అయభక్తులు గల వారు నిత్యం నిలిచి సీ అను కొండ వాళ్ళే ఉంటారు అంటున్నావు ప్రభా నీలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కదలచవరు అంటున్నావు ప్రభా పరిశుద్ధడానికి వాళ్ళు నా నిత్యం నీలో స్థిరంగా ఉండాలా ప్రభా అట్టి కురప మాకు దయచేయండి పరిశుద్ధాత్మ నడిపింప మాకు దయచేయండి మెలకు జీవితం దయచేయండి ప్రభావ అంగళార్ విద్య ప్రభా మేము నేర్చుకోవాలా ప్రార్థన జీవితం మాకు ఉండాలా ప్రభా ప్రతి ఒక్కరూ ప్రభా అంగ్లా విద్య మా కుటుంబాలకు మేము పిల్లలకు నేర్పియాలా ప్రార్థన జీవితం నేర్పియాలా ప్రభా అటు కృప మాకు దయచేయండి ప్రభావ ఈ వాక్యంతో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభ మీరే ప్రభా మా మీరే బలపరిచి స్థిరపరిచి నాయన మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచుని ఏ సయ్య పరిశుద్ధి నా మమ్మల్ని ప్రార్థించి ప్రార్థన చేద్దాం స్తోత్రం నైనా పరిశుద్ధి మైమోనతరా సరశక్తి మంత్ర జీవంగల ప్రభానికి వందనాలు నిన్న నేడ ఇంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి నీకు వందనాలు ప్రభావ ఇంతవరకు వాకించితే మీరు ఎంతగానో మమ్మల్ని బలపరచతని నీకు వందనాలు ప్రభ మాకు తోడే నడిపించే విజయమించే తల్లి నీకు స్వతంత్రములు చెల్లిసినాం యేసు ఇంతవరకు యేసు ప్రభ మమ్మల్ని ఎంతగానో బలపరిచి దీవించి ఆశీర్వదించిన దేవానికి వందనాలు ప్రభ మాకు తోడే నడిపించే విజయమించిన తండ్రి నీకు వందనాలు ఇంకా యేసుప్రభ నీ మేము జీవించాలా ప్రభ నీ అంతా మేము లోబడి జీవించాలా మళ్ళీ ఎటువంటి పాపం లేకుండా పరిశుద్ధపరచబడును కాక వీరే కారం జరిగించండి ఇంకా శుద్ధీకరించండి ఇంకా బల శక్తి చేత నింపడే దేవాన్ని కడవరు వర్షం మా నింపబడాల ప్రభాట శక్తిని మాకు దయచేసి రక్షించుకొని ఈ నామానికే మహిమ తెచ్చుకోండి దేవ ప్రతి ఒక్క అటంకాలని తొలగించండి తండ్రి ఏసు ప్రభా కుటుంబాలు ఇంకా సరస్వతిగా నడిపింపబడాలదేవా రాకడకే సిద్ధపడాల ప్రభా ప్రతి ఒక్క శోధ నుంచి విడుదల పొందాలా ప్రతి ఒక్క కుటుంబం ఈ వాక్యం సరిగించి జీవించి లోబడే శక్తి వాళ్ళకు దయచేసి రక్షించుకొని ఈ నామానికే మహిమ తెచ్చుకోండి ఆటంకాలని తొలగించండి బలపరచండి తండ్రి ఏసు ప్రభానికి వందనాలు భ మరిశాల కోసం ప్రార్థిస్తున్నానైనా కొత్త ఒక కుటుంబం రక్షింపబడాలా మీరే కార్యం జరిగించండి రక్షించుకొని ఆమెనుక మహిమ తెచ్చుకోండి దేవా సుతిష్ట విషయాలు ప్రార్థిస్తున్నా దేవా అబిడని ముట్టండి తాకండి గాలి బండ్ర నుంచి విడుదల పొందాలా సంపూర్ణంగా స్వచ్ఛత ద ఇచ్చండి దేవా అక్కడ స్వచ్ఛత ఇచ్చండి విడుదల దయచేసి రక్షించుకోండి యేసు ప్రభ ముట్టండి విడుదల దయచేసి ఈ నామానికి మహిమ కుటుంబం అంతా రక్షించుకోండి గిద్దేను బాబును కూడా ముట్టండి తాకండి మరి సర్జరీ విషయంలో ప్రభ గొప్ప అద్భుతం జరిగించండి దేవా అప్పుడకు సంపూర్ణంగా స్వచ్ఛత దయచేసి రక్షించుకొని నినామానికి మహిమ తెచ్చుకోండి ఆటంకాలు తొలగించండి ఇంకా టమస్ట విషయంలో ప్రార్థనామని ముట్టండి చేతులు వేసుకున్నబ కాలు వాపులు పోవాలాదేవా సంపూర్ణంగా విడుదల పొందాలా ప్రభావ మీరే కార్యం జరిగించి ఈనామానికే మేమ తెచ్చుకోండి తండ్రి ఎసయ్యా నీకు వందనా అను ప్రభావ తండ్రి వందన భయా ముట్టండి తాకండి భయం మిస్ వేసు ఆ పిడకు ముట్టండి నోట్ క్యాన్సర్ నుంచి విడుదల పొందాలా సంపూర్ణంగా స్వస్థత దయచేసి విడుదల దయచేసి రక్షించుకొని ప్రమిళస్తు కూడా ముట్టెడి తాకండి గొంతు గడ్డ నుంచి విడుదల పొందాలా సంపూర్ణంగా విడుదల దయచేసి రక్షించుకొని నామనిక మేమే తెచ్చుకోవాలంటే తరివి ఏ శయానికి వందన అభివృద్ధి పాపను ముట్టడి తాకండి సంపూర్ణంగా స్వస్సత విడుదల పొందాలా పిడిసిన విడుదల పొందాలా నరాల బలహీన విడుదల దయచేసి రక్షించుకోండి సుందర ముట్టడి తాకండి లివర్ సమస్యతో బాధపడుతుండడు ప్రభా చెడు విసనం నుంచి విడుదల పొందాలా సంపూర్ణంగా తాగుంచి విడుదల పొందాలా సేవ బలంగా చేయాలా ప్రభా విడతం మీరు మాట్లాడు సో అని వినిపించేసి కుటుంబంతో రక్షించుకోండి మేము తెచ్చుకోరు ఎన్నికొసం కూడా ముట్టెడు తాకండి మంచి ఆకలర్గత దయచేని సేవలో బలంగా మీరు వాడుకోండి అప్పుడే దీవించండి ఆశీర్వాదం దేవిస్తున్నప్పుడు కూడా ముట్టెడు మరి ఏది సర్జరీ జరగకుండా ప్రభా కాచి కాపాడండి సేవలో బలంగా మీరు వాడుకోండి ప్రభా వాళ్ళ భర్త తాగుంచి విడుదల పొందాలా ప్రభా కుటుంబంలో శాంతి సమాధానంగా నడిపింపబడాలా ఏసు ప్రభు నుండి కాచి వేయబడండి కాకదేవా అప్పుడే కూడా సేవ చేయాలా ఈనామానికి బెంబె తెచ్చుకోండి తేవా కుటుంబంతో రక్షించుకోండి సత్యశం కూడా ముట్టెడి తాకండి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న విడుదల దయచేసి రక్షించుకొని ఈనామానికి బెంబె తెచ్చుకోండి కుటుంబం అంతా రక్షింపబడాలా అదేవా ఆ కుటుంబానికి విడుదల లక్కి చిన్న పాపం కూడా ముట్టడి తాకండి ప్రభా మంచారం స్వచ్చత దయచండి ఆ బోన్ ఏసుప్రభ పెరుగానికి వీలేదా కాలు సజ స్వచ్ఛత దయచేసి మరి ఏసు ప్రభా బిడ్డ లైఫ్ లో సెటిల్ చేయండి గొప్ప అద్భుతం ఆచారంగా జరిగించే ఆ దీవించి ఆశీర్వదించి మీరు రాకడకే సిద్ధపరచుకోండి శివదా బ్రదర్ కూడా ముట్టండి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న బిడ్డకు సంపూర్ణంగా స్వస్థత విడుదల దయచేసి మీ సాకు నిలబెట్టుకోండి తండ్రి అనిపిిక పాపం కూడా ముట్టడి తాకండి స్వస్థపరచండి షుగర్ లాంటి విడుదల పొందాల ప్రభా కాకుండా ప్రభ స్వస్థత ఇచ్చేసి దేవుడు ప్రభ బిడ్స్ కూడా రాకుండా స్వస్థత దయచేసి కుటుంబం అంతా రక్షించుకోండి నాగేశ్వర ప్రతి కూడా ముట్టెడి తాకంటే లగ్స్ ప్రాబ్లం విడుదల పొందాలా కిడ్నీ ప్రాబ్లం విడుదల పొందాలా ఆ పిడ్డ ఏసు ప్రభావ వెనుకబెట్టడు కనుక మీరు మాట్లాడుస్తారని వినిపిచ్చి బలపరి అభిషేకించి మీరు వాడుకోండి కుటుంబందరికీ ఆదులకర్ రక్షింపబడాలి దిలీ ప్రతి కూడా ముట్టెడు తాకంటే సేవన బలంగా మీరు వాడుకోండి ప్రభ ఏసు ప్రభుడే ఉద్యోగస్తు సాక్షి నిలబెట్టండి ఆటంకాలు తొలగించే మంచి జాబ్ను అనుగ్రహించండి మంచి ఇంటర్లో కూడా సెలెక్ట్ కావాలా గొప్ప విజయాన్ని మీరు దయచేయండి మరి భార్య భర్తలు ఇద్దరు సేవ చేయను కాక బలమైన పాత్ర మీరు వాడుకోండి చిన్న బిడ్డలకంతా తోడండి మంచిగా యేసూ ప్రభాలో భవిష్యత్ దీవించి ఆశీర్వదించండి మంచి చదువుకొని ఉన్నత స్థాయి ఎదుగునిగాక రక్షించుకొని సాక్షులను పెట్టండి తండ్రి నికేమంత స్తోత్రం చేసే కుటుంబం అంతా రక్షింపబడాలా దీవెన ఆశీర్వాదాలు పొందాలా ప్రభా నిరాకటి తప్పించుకోండి నిరాకడి అతిథులు అందాన ప్రభా కుటుంబాలంతా సిద్ధపడాలా ప్రభా కొత్త ఒక కుటుంబం అంతా సిద్ధపరచుకోండి ఏ కుటుంబం కూడా ని సన్నిధిలో గడప మీరు వాడుకోండి సైతం రాజ్యం అంత కులాల ప్రభా ఏ సుప్రభ నిర్రాజమే కట్టబడాలా ప్రభా అనే శక్తి దయచేసి కొత్త ఒకటి అతి పరిశుద్ధంగా జీవించాలా ఏ పాపంలో పడే కళ్ళ ద్వారా నోటి దార చూపు దార కాళ్ళ ద్వారా ప్రతి ఒక్క ద్వారా ఈశ్వరు పరిశుద్ధ పచ్చబడాలా ప్రభావ హృదయాలు కూడా పరిశుద్ధ పచ్చబడాలా మీరు రాకడక సిద్ధపడాలా ప్రభా మీరే కార్యం జరిగించండి తండ్రి ఏ సుప్రభ నిన్ను పోలి నడిచిన శక్తి దాయించండి నీ స్వభావం కలిగి ఉండాలా ఏ సూప్రభ నిన్ను వెంబడి చెప్పితే మేము వాడబడాలా తె ఈ దినాలు ఇచ్చిన అవకాశం పట్టి నీకు వందనా తెవ నేను సుతిస్తూ గనపరుస్తూ నింది ఇంకా మేమపరుస్తూ నిరు రాకడక మేము అందరి సిద్ధపడాలి అనేక మంది సిద్ధంగా తయారు చేయాలంటే శక్తిని మాకు దయచేసి మీరు రాకడక మమ్మల్ని అందరు సిద్ధపరుచుకోమని ఏసు కృష్ణ అడివి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ థ్యాంక్ యూ అమెన్ ప్రైజ్ లో అక్క థ్యాంక్ అక్క ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు కృప కనికరము సమాధానము నడిపింపు యాదార్ యొక్క ఆరాధనలో ఉన్న మనకి మన కుటుంబ సభ్యులకి ఎవరి గురించి అయితే విజ్ఞాపనం ప్రాప్తం చేస్తున్నాము ఆ యొక్క అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వారి కుటుంబ సభ్యులకి ఆయన కృప కనికరము సమాధానము నడిపింపు సహాయము సహకారం మనందరికీ సదాకాలం తోడుగా ఉండి నడిపించిన దాకా ఆమె సిస్టర్ ప్రైజ్ లో ప్రైజర్ బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ బ్రదర్స్ అందరికి ప్రైజ్ లో అందరికి ప్రైజ్లు ఫ్రెంజ్ లో ఫ్రెంజ్ లో